ఓకే ఓకే తండ్రి నమ్మేవానన్న తండ్రి పాలు దగ్గర చుట్టూ చూడటానికి మీకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వండనాలు నేను తండ్రి మరో దినం మా జీవితంలో మీరు సమకూర్చున్నందుకు తండ్రి ఆయన మా ప్రార్థన జీవితాన్ని ప్రభా తండ్రి లోకంలో కొనసాగటానికి మీకు ఇచ్చిన కృపను బట్టి ప్రభా మరో అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు నైనా రచించిపోయి ఆత్మ కొరకే ప్రార్థన చేయటానికి ఆయన భారం మాకు దయచేయండి సహాయం చేయండి నీ మనసు మెరుగ వారమై ప్రభా ఏ ఇంపార్టెంట్ ఏ విషయాల గురించి తండ్రి ఆయన నీ భారం మాతో పంచమని ప్రార్థిస్తూ మీరే కుక్ చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే మహిం పొందమని మా సమయం చేయమని నీ వాకి చుట్టూ సమయం పాటల ద్వారా తండ్రి కీర్తం ద్వారా గెలిపే సమయం ఎంతో లాభదాయంగా చేయమని ప్రార్థిస్తున్నాం మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ అని కృప్తి అయ్యా తండ్రి నీ ఉద్దేశా మా జీవితం నెరవేర్చమని నేర్చుకునే ప్రతి సత్యము మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ఇది ఇది తండ్రి నిన్న సిద్ధపాటు మాకు దయచేయమని ఇవరకు ఏవే చిడ్డలుగా కొన్ని మాకు తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ జీవనకరంగా చేయండి బయట భయంకరమైన వర్షము తండ్రి ఏనా మనుషుల్లో ఉద్యోగాలు పోయి తని రకరకాలుగా తండ్రి శ్రమలు పడే ఈ సమయంలో ప్రభాస్ ఎన్ని బిడ్డలుగా తండ్రి మేము గడపడానికి మీరు చిన్న గొప్ప ధన్యత బట్టి నీకు ఎంతో వనాలు తండ్రి దాని ప్రతి జీవనం మేము పొందే చేయమని ప్రార్థన గురించి మా జీవితంలో తండ్రి విసుకు రాకుండా చేయండి ప్రభావ ప్రార్థన మా జీవితంలో ఎంతో తండ్రి ఉద్దేశాలు అంశంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ఏ విషయంలో కూడా ప్రభా నివాసం విషయంలో ప్రార్థన విషయంలో కాని ప్రభా తండ్రి అయినా మా జీవితంలో ఎక్కడ కూడా తండ్రి విసుకు అల్కు రాకుండా ఇటు గృహదేమని ప్రార్థిస్తూ తండ్రి మహింపొందమని ఏసుకుంటున్నాం తండ్రి ప్రేమించేదని అధికముగా ఆరాధించు ఆసక్తితో అనే పాట పాడుకుందాం ప్రేమించేదన్ను అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్న ఆరాధన రాధనా ఆరాధన రాధనలా ఆరాధారాధనా ఆరాధన రాధన ఏ వినే జరే ఏ వినే జరే ంత వరకు ఆదుకున్నా ఇంత వరకు ఆదుకున్నా ఇంత వరకు ఆదుకున్నా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఎల్ ఎల్లోహి నన్ను చూసవే వందమయ్యా నన్ను చూసవే వందయ్యా నన్ను చూసవే వందనామయ్యా నిన్ను పూర్ణ మనసుతో రాసు పూర్ణ బలముతో ప్రేమి చేస్త పరచేందో వరఫా యో అరఫా స్వస్థ పరచే వందయ్యా స్వస్థ పరచే వందనా పూర్ణ మనసుతో ఆరాధింతున్న పూర్ణ బలముతో ప్రేమించేదన్న ఆరాధన రాధనా ఆరాధన రాధనా ఆరాధన ఆధనా ఆరాధన ఆరాధనా అల్డి మనం చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరశు దొరవకు తండ్రి మీకు వందనాలను అయినా ప్రభా గత రెండు వారాల నుంచి ప్రభావ ప్రటంగలోని విషయాలు మీరు మాకు చూపిస్తున్నందుకు మీకు వందనాలనైనా అందులో సత్యాలను మేము చూస్తున్నాగా మాకు ఊరు చూసానని అనుగ్రహించండి ప్రభావ ఇది తెలి మనుషులకు అసాధ్యమేనైనా కానీ మీకు సమస్తం సాధ్యం ప్రభావ మీకు సాధ్యమైనప్పుడు మీ బిడ్డలకు కూడా అది సాధ్యం ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచుకోమన్నారు క్రీస్తు కలిగిన మనసుని ధరించుకోమన్నారు ప్రభు మేము అది ధరించుకున్నామని విశ్వసిస్తున్నాం ఇప్పుడు కాబట్టి మీరు మాకు తప్ప ఇంకెవరు చూపిస్తారు ప్రభా ఒక తరం వారికి చూపించలేదు కానీ మీకు అవి అనుగరించబడి అన్నారు అది మేము విశ్వసిస్తూ స్వీకరిస్తున్నాం పొంది వస్తుందని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు అన్ని పొందినామని ప్రార్థించమన్నారు కాబట్టి ఇప్పుడు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వీటిని మేము చూచలాగా మా యొక్క ఆత్మీయతలను విప్పండి ప్రభు మాలో ఎటువంటి బలహీనతలు అవి కొట్టి వేసి తండ్రి మీ అందు బలవంతులుగా మేములాగా సాయపడే మీకే వందనరాలైన సర్వనత మీకే వనాలైనా ఈ విషయాలను మేము నేర్చుకోవాలా ప్రభావ అనేకులకు వీటిని మేము చూపించాలా అంత నిమిత్తమే మీరు మాకు చూపిస్తున్నారు బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఏ శిక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ ఈ రోజు వాక్యాలను మనం చూడక ముందు లూకాసు అధ్యాయము ఇరవై నాలుగవ ఒక విషయాన్ని మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే లూకాసు వార్త ఒక ఉపమానాన్ని ప్రభు మనకు చూపిస్తా ఉంటాడు ఈ ఉపమానం అంటే పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్ దేనిని పోలి ఉన్నది దేనితో దాన్ని పోల్తును అంటే రెండు ఫేజెస్ దేవుని రాజ్యము దేవుని దేనిని పోలి ఉన్నది అంటే పాస్టెన్స్ దేనితో దాన్ని పోల్తును అంటే భవిష్యత్తుకు సంబంధించింది దేనిని పోలి ఉన్నది అంటే గతంలో ఏ రీతిగా ఉన్నది దేని దేనితో దాన్ని పోల్తును అంటే భవిష్యత్కి సంబంధించింది కాబట్టి ఆయన దృష్టిలో పర్లోక రాజ్యము అంటే మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం దేవుని బిడలు అనొచ్చు సంఘం అనొచ్చు చర్చ్ అనొచ్చు ఎందుకంటే అది మీ మధ్యలోనే ఉంది అన్నాడు కాబట్టి అది ఇక్కడ ఉందని చెప్పక అది ప్రత్యక్షంగా రాదు అని కూడా అన్నాడు ఆయన కాబట్టి పద్దెనిమిదవ వచ్చిన ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది దేనితో దాన్ని పోల్తు కాబట్టి గతంలో ఏ ఉంది భవిష్యత్తులో ఎరీతిగా కాబట్టి ప్రకటన గ్రంథం అంతా భవిష్యత్తులో అంటే మన కాలం ఇది టూ ఇయర్స్ నుంచి జరిగింది కదా పర్లోక రాజ్యము బాప్ సిహాను కాలం నుంచి ఈ రోజు వరకు బలవంతుని చేతిలో పట్టబడింది అంటే టూ ఇయర్స్ నుంచి చర్చ సిస్టమ్ ఎట్లా ఉందో చెప్పిస్తుండడ టుడే పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది మనకు తెలుసు బలవంతులు అంటే ఎవరు దాన్ని ఓపెన్ గా చెప్తే కొంచెం కష్టతరంగా ఉంటుంది వినడానికి బట్ ఇవి మన హృదయాలలో మంటనే తీసుకొని వస్తా నేనైతే నా హృదయం మంటతోనే ఉంటది ఈ వాక్యాల ధ్యానిస్తా అక్కడే మార్పు చెందుతుంది ఒక మనుషుడు తీసుకొని తన ఇదంతా ఉపమానం గురించి మాట్లాడుతున్నాడు మరలా పది వచనంలో మరలా ఆయన దేవుని రాజ్యం దేనితో పోల్తు అంటే ఫ్యూచర్ లో ఎట్లుండోతుంది ఇరవై వచనం నుంచి ఆయన చెప్తుంట ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెంల పిండిలో ఇవి మూడు గుంపులు ఇవి మూడు కొంచెంలు నాలుగు కొంచెం ఎప్పుడు బయట ఉంటుంది అది ఆ ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని చెప్పాను అంటే ఈ మూడు కొంచెం కొంచెం అంటే కొలత ప్లంబ్లైన్ మనం నిన్నటి వరకు చూస్తా ఉన్నాం ప్లంబ్ మెజర్మెంట్ దేవుడు ఆ యొక్క ప్లంబ్ ఆ గోడ మీద నిలబడి తిన్నగా కట్టబడ్డ గోడ మీద నిలబడి ఆ మట్టపు గుండు దాన్ని దించి ఇజ్రాయల్ ప్రజలు రెండు గుంపులుగా విభజింపబడ్డవారు దానికి ఆ గోడకి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఇసాకు సంతతివారు వారు లెఫ్ట్ సైడ్ లో ఎరోబాము సంతతి అని మనం అక్కడ చూసినాం అవి రెండు స్పిరిచువల్ గ్రూప్స్ అన్నట్టు ఎండ టైమ్స్ లో అవి చర్చ సిస్టమ్ మనం చూస్తూ ఉంటాము ఇక్కడ మటుకు మన ప్రభు ఇది ఒక ప్రవచనాత్మకంగా చెప్తుండ్రు దేనితో పోల్చాలా భవిష్యత్తులో చర్చ సిస్టమ్ మూడు కొంచెములు అంటే త్రీ మెజర్మెంట్స్ అనేది చాలా క్లియర్గా ఉంది ఇక్కడ కొంచెం అంటే కొలత కాబట్టి త్రీ గ్రూప్స్ డివైడ్ అయిపోయినాయి అక్కడ అదేవిధంగా ప్లంబ్ లైన్ దించేసినప్పుడు చర్చి సిస్టమ్ ఇట్లా డివైడ్ అయిపోతుంది అందుకే కటన్ గొచ్చినప్పుడు కూడా ద మ్యాన్ విత్ ద మెజరింగ్ రీడ్ ఆర్ మెజరింగ్ రాడ్ అని ఒకటి వాక్యం భవిష్యత్తులో మన తర్వాత చూస్తాం చర్చి ని అక్కడ ఆ మెజరింగ్ రాడ్ తో తీసుకొని కొలకర్ర తీసుకొని దేవాలయం కొల్చుము అంటాడు కాబట్టి దేవాలయం అంటే బిల్డింగ్స్ కావాలని మనకి ఇప్పుడు తెలుసు న్యూ టెస్ట్మెంట్ లో అవి మనుషుల దేవుని యొక్క సహవాసంలో ఉన్న బిడల గు అన్నట్టు కాబట్టి చర్చ్ అనేది బిలీవర్స్ అసోసియేషన్ కాబట్టి వాళ్ళని కొలిచినప్పుడు మూడు గుంపులుగా విభజింపబడ్డాయి నాలుగో గుంపు ఆయన చెంగన నిన్న చూపించాను మీకు ఆమోసు గ్రంథం ఏడవ సారీ ఎహెచ్కల్ గ్రంథం ఉంటది అదే వాక్యము అది ఇప్పుడు చూపిస్తాను మీకు మూడు గుంపులు మటుకు ఇక్కడ ఉన్నాయి ఎట్లా అవి పులిసినా పులుపు పాపానికి సాదృష్టం సరే పరిశుద్ధంగా ఉంటారు నీతి మంతులు కానీ ఆజ్ఞా అతిక్రమే పాపం కదా మరి విశేషంగా నీతి మంతులు ఎందుకు శ్రమలుగుండా వెళ్తారంటే పౌలు విషయాన్ని హెచ్చరించండు క్రీస్తును ప్రకటించకపోతే నాకు శ్రమ కాంగ్రిగేషన్ చర్చి ఎప్పుడు కూడా క్రీస్తుని ప్రకటించదు కింద కూర్చొని వెళ్లిపోతుంటది ఎనీ చర్చ్ సిస్టమ్ ఇదే విధానం వర్షిప్ చేసుకుంటారు ఉపాసాలు ఉంటారు ప్రార్థనలు చేస్తారు దేవుని వాక్యాన్ని ధలిస్తారు గాని ఏ రోజు కూడా ఆయనని ప్రకటించారన్నట్టు అప్పుడు ఎట్లా వెళ్లగలరు వదిలేని కన్యకలు ఎందుకు వెలగలేకపోయారంటే వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు వాళ్ళ నూనెని అది ఎవాపరేట్ అయిపోయింది వాడుకోకపోతే అదే మనం చూస్తున్నాం క్యాండిల్ కి ఈ రెండు క్యాండిల్ ఎందుకు తక్కిన క్యాండిల్ స్టిక్స్ కి నూనెని అవి ఎండిపోయినాయి చివరికి అందుకే మనం ప్రటం లేవనవ పదకొండవ అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ రెండు గుంపులు ఏమవుతాయి అనేది ఈ రెండు క్యాండిల్ మరణిస్తారని మనం చూస్తాం ఎవరు చంపుతారు అంటే సైతానం క్లియర్గా ఉంది అక్కడ అవి మనం కొంచెం డీటెయిల్ గా ఈరోజు చూస్తాము చూడండి ఇరవై ఒకటో వచనంలో ఒక స్త్రీ తాను తీసుకుని అంతే పులిసి పొంగు వరకు మూడు కొంచెంల పిండిలో దాచిపెట్టిన పులని పిండిని పోలి ఉన్నది అంటే మూడు కొంచెంల పిండి ఒకప్పుడు మంచిగా ఉండే పర్లోగ రాజ్యం కానీ దేనితో పోల్చాలప్పుడు ఫ్యూచర్ లో అది పులిసిన పిండితో పోలుస్తున్నాడు దేవుడు అంటే బాబిలోన్ పులుపు అంటే కన్ఫ్యూజన్ మనుషుల బోధలు భూతముల బోధలు నిఖొలయితుల బోధలు దయ్యముల బోధలు ఇవన్నీ పులిసిన డాక్టరేంట్స్ అన్నట్టు మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ అని కొట్లాడుకుండే అనటరీకంగా ఈ పులిసి అంటే ఏ డాక్టరీ ను తయారు చేసుకుంటావో దాంట్లో విశ్వాసం పెట్టి ముందుకు వెళ్తావు కాబట్టి అదే నీ దైవం నువ్వు యేసు ప్రభు డాక్టరీని పాటిస్తే యేసు నీ దైవం మనుషుల డాక్టరీన్స్ పాటిస్తే మనుషులు మీ దైవాలు అప్పుడు విగ్రహారాధన రకరకాల డాక్టరీన్స్ ని పాటించింది మన ప్రభు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ పులుపు దానికి సాదృశ్యమైంది ఏ డాక్టరీని పాటిస్తామో దాని ప్రకారంగానే మన బిహేవియర్ మన ప్రవర్తన అనేది ఈ ఇరవై ఒకటో వర్షం నుంచి మనం నేర్చుకుంటాం దాని తర్వాత ఇరవై మూడవ ఇది చాలా కష్టతరంగా ఉంటది వినడానికి చూడండి ఒకడు ప్రభు రక్షణ పొందువారు కొద్ది మందేనా ఎందుకేస్తున్నాడు ఈ ప్రశ్న చెప్పండి ఎన్టీ టైమ్స్ వచ్చేటప్పటికి రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా ఆయన ఈ ఈ ఇరవై నాలుగవ అధ్యాయం నేను రవి భ్రదర్తో డిస్కస్ చేస్తున్నా స్టార్టింగ్ లో దానికి జవాబు ఇస్తున్నాడు మన ప్రభు ఒకడు ప్రభువ రక్షణ పొందు వారి కొద్ది మందేనా అని అడగగా దానికి ఆన్సర్ ఎట్లుందో చూడండి ఆయన మన ప్రభు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడు ఎన్ని వాక్యాలైనా చూడండి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉండవు ఆయన తిరిగి క్వశ్చన్ వేసేవారిని క్వశ్చన్ చేస్తుంటాడు ఈ క్వశ్చన్స్ ద క్వశ్చనర్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూడండి ఇరవై నాలుగు క్వశ్చన్ ఆయన వారిని చూచి ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి ఎక్కడ పోరాడుతున్నాడు ఎవరైనా కానీ కంఫర్టబుల్ లైఫ్ కొరకే చూస్తూ ఉంటాం ఫిజికల్ లేయర్ లో స్పిరిచువల్ లేయర్ లో కూడా ఇప్పుడు ఇది ఆయన చెప్తుంది మన ప్రభు ఇరుకు ద్వారా ప్రవేశం పోరాడేడం ఏంటంటే పులుపు నుంచి జాగ్రత్త అర్థం ఇది చాలా కష్టం ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిసైడెడ్ ఆల్రెడీ నా మైండ్ సెట్ ఒక దైవికమైన జ్ఞానంలో సెట్ అయిపోయింది అది ఎంత మటుకు టెస్ట్ చేయబడతడు దాని నుంచి బయట చాలా కష్టం ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ డాక్టర్ బట్ ఎప్పుడు కూడా చెక్ చేసుకోలే కరెక్టా కాదా అని అవి నిజంగా దీసస్ ఆ కాదా కూడా మనం చెక్ చేసుకో నిన్న దినంలో నేను అదే మీకు చూపిస్తాను సరే దానికి చూపించక మరోసారి ఇరవై నాలుగో కంప్లీట్ చేస్తాను వచ్చినాన్ని ఆయన వారిని చూచి ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతురు గాని ఇది చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రభు ప్రాఫెస్ ఇది అనేకులు ప్రవేశింప జూతులు గాని వారి వలన కాదు అని మీతో చెప్పుచున్నాను అంటే ఖచ్చితంగా అనేకులు అంటే ఇట్స్ ఎ బిగర్ నంబర్ కొంతమంది అని అంటే ఐ కెన్ అక్సెప్ట్ ఇట్ అరే ఓ స్మాల్ గ్రూప్ తప్పిపోతుంది కానీ ఇక్కడ లార్జ్ గ్రూప్ అంటున్నాడు అనేకులు అనేకులు ప్రవేశింప జూతులు కాని వారి వలన కాదు అని మీతో చెప్పుచున్నాను కాబట్టి ఇది ప్రాఫెస్ ఇది ఇది తప్పక దానికి వ్యతిరేకంగా మనం చేస్తే దేం లేదు ఎందుకంటే అనేకులు ఇరుకు దారి ద్వారా ప్రవేశించడానికి పోరాడతలేరు కాంప్రమైజ్ అయిపోతున్నారు నేను ఒకటి చూసినాను ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ నుంచి నేను ఈ ప్రాఫెస్ ధ్యానిస్తున్నాను ఏ పుస్తకం దొరికినా చదివేసిన నేను అవన్నీ ఆ రోజులలో ఓ రీతిగా ఈ రోజు నేను అర్థం చేసుకుంటే ఇంకో రీతిగా అవన్నీ ఆ వాళ్ళకాల అంటే అవి రాంగ్ అని నేను రిజెక్ట్ చేస్తలేను వాళ్ళకి అవి బయలుపరచబడలేదు ఎండ్ టైమ్స్ లో మనకు బయలుపరచబడుతున్నాయి ఎందుకంటే ఇవి రియల్ రియల్ గా ఎండ్ టైమ్స్ కల్మినేషన్ అంటాం అంటే ఆల్మోస్ట్ చివరి అంచుకొచ్చేస్తాం అన్నట్టు ఇప్పుడు ఎండ్ టైమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఎండ్ అవుతుంది అంటే జనవరిలో స్టార్ట్ అయినట్టు ఎండ్ ఆ ఎండ్ ఎప్పుడు కంక్లూడ్ అవుతుంది డిసెంబర్ అన్నట్టు అంటే మనం ఇంకా మిడ్ లో ఉన్నాం అనుకోండి సపోజింగ్ ఇంకా ఎండ్ టైం అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఎండ్ టైం ఈస్ అయడ్ ఆఫ్ టైమ్ అన్నట్టు అది ఒక దినం స్టార్ట్ అయ్యి ఒక దినం ఎండ్ అవుతుంది అన్నట్టు కాబట్టి ఇప్పుడు మనకి ఎండర్ టైం మనం ఖచ్చితంగా ఎన్ టైమ్స్ లో ఉన్నామనేసి శిష్యులు అపో అపోయినా చెప్తున్నారంటే ఫస్ట్ సెంచరీని ఎన్ టైమ్ స్టార్ట్ అయ్యిండలాంటి ఆ రీతిగా అర్థం చేసుకుంటే ఒకవేళ ఆ రోజు ఎండర్ టైం స్టార్ట్ అయితే దాని కంక్లూడింగ్ మన కాలానికి సిద్ధపడుతుంది ఎనీ ఆఫ్ దీస్ డేస్ అది ముగించవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రాఫిటిక్ స్టడీస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చూస్తున్నారు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాఫెసెస్ ఫుల్ఫిల్ ఆల్మోస్ట్ కంక్లూడింగ్ దశకు వస్తున్నాయి ముఖ్యంగా మరి తెస్ వార్తలు అయితే అని చెప్తున్నట్టు మన ప్రభు మాట్లాడుతున్న విషయాన్ని చూస్తే ఇక్కడ కాబట్టి అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని చెప్పాను నేను ఇప్పుడు అర్థం తీసుకుంది ఏంటంటే ఇరుకు ద్వారా ప్రవేశింప పోరాడు ఎట్టి పరిస్థితిలో నేను కాంప్రమైజ్ కాను ఈ పుస్తకము ఎట్టి పరిస్థితిలో నేను అండర్స్టాండ్ చేసుకోనికి కాంప్రమైజే కాను ఈ రోజు కొంచెం ఫైవ్ అర్థమైనా వన్ అర్థమైనా హాఫ్ పర్సెంట్ అర్థమైనా నో ప్రాబ్లం అట్లీస్ట్ రేపు నాకు వన్ అర్థం అవుతుందని కాంప్రమైజ్ కాకుండా పరిగెత్తుతున్న కాబట్టి ఖచ్చితంగా కాంప్రమైజ్ కాకుండా ఎందుకంటే ఆయన చెప్పిండు ఇరుగు ప్రవేశించబట్టి పోరాడుతున్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా దానికి తగిన రివార్డ్ మనకిస్తాడు ఆ యొక్క గిఫ్ట్ మనకిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈరోజు ఆ యోనాకి సంబంధించి నేను కంక్లూడ్ చేసేస్తే ఆ సెవెన్ క్యాండల్ స్టిక్స్ మీనింగ్ అయిపోతే తర్వాత సెవెన్ స్టార్స్ కి సంబంధించి రేపు కానీ స్టార్ట్ చేసుకోవచ్చు మనం టైం ని బట్టి కన్వీనియన్స్ ని బట్టి సెవెన్ స్టార్స్ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అవి మీనింగ్ ఆ సింబాలిక్ మీనింగ్స్ అన్న అర్థమైనా అంటే ఒక్కొక్క చర్చి కి సంబంధించిన విషయాలు మనం సబ్సిక్వెంట్ గా డీటెయిల్ గా చూడొచ్చు అయితే నిన్న దినం యోనాను గుర్చిన విషయం గురించి మాట్లాడటప్పుడు ప్రాఫెటిక్ ప్యారలస్ రోల్ రివర్సల్స్ అన్న విషయాన్ని నేను రిపీట్ చేసి చూపించాను ఉదాహరణకి యోనా ఆ పడవ దాంట్లో కూర్చోక ఆయన ఎక్కడి నుంచి బయలుదేరిండు ఆయన పోవాల్సింది నినివేకి నినివేకి పోయి సువార్త ప్రకటించాల యోనా పుస్తకం సంబంధించింది ఇద్దరు సాక్షులు లేక ద క్యాండిల్ స్టిక్స్ యోనాకు సంబంధించిన విషయాలని నేను కనెక్ట్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ప్రవ్వే చూపించిన దాన్ని ఏ రీతి ఇప్పుడు నినిమే అది అసురు అసురు దేశానికి రాజధాని ఆ రోజులలో పాత కాలంలో అశురు పట్టణము అన్యుల పట్టణం లేక అసురు అన్యుల దేశం నినిమే పట్నం పట్టణం అన్యులు నశించిపోవద్దు అనేది దేవుని హృదయవాంచ మనం అక్కడ చూస్తున్నాం అశ్వర్యులు నశించిపోవడం నాకు ఇష్టం లేదంటాడు అక్కడ నినిమే పఠణస్థులు కాపురస్తులు నేను కలినవారు అంటాడు మన ప్రభు పాత నిబంధన కాలంలో అంటే సువార్త రక్షణ అనేది అక్కడ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంటది ఎందుకంటే ఆయన ప్రాణాళిక ఏందనేది ఈ యోనా గ్రంథం చూపిస్తుంది మనకు అందుకే మన ప్రభు యోనా గూర్చిన ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ మతయ సువార్తలు ఆ యోనాను సూచన తప్ప ఇంకా వేరేది మీకు అనుగ్రహించబడదంటే దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుందాం చాలా కాలం అయితే ఈ ప్యారలల్స్ లో ఏం చేస్తున్నామంటే నినివేకి పోకుండా ఆయనకి నినివేకి పోవడం ఇష్టం లేదా ఎవరికైనా తెలుసా ఎందుకో చాలా కాలం డిస్కస్ చేసినాం మనం యోనాకి నినివే పట్టణానికి పోయి సువార్త ఎందుకు ఇష్టం లేదు ఆయన ప్రవక్తనే కదా వాళ్ళ ప్రవక్త దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు కదా వాళ్ళ ఎందుకు ఇష్టం లేదంటే నేను దాన్ని లాంగ్ ఇయర్స్ రీసెర్చ్ చేసిన ఎందుకు నినివేకి పోకుండా తార్షీష్ కి పోతున్నాడు ఎంత మంది తెలుసు తార్షీష్ ఎక్కడుంది రోజు మాడర్న్ డేస్ లో తార్ అంటే గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ నినివే పోల్సిన వాడు ఇంగ్లాండ్ కి బోలా ఆశపడుతున్నాడు కోడ ఇంగ్లాండ్ పోదామని ఈ రోజు కాంటెక్ట్ చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది ఆయన ఇంగ్లాండ్ కి పోలనుకున్నాడు కానీ దేవుడ నువ్వు ఇంగ్లాండ్ కి పోవద్దు నువ్వు నినివే పోవన్నాడు అక్కడ ఏం జరిగింది నినివే అంటే ఎందుకు ఇవ్వకు ఇష్టం లేదంటే నేను జఫానియా లా అందరికి గతంలో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ కితాం అనుకుంటా బహుశా జెఫనియా యోనా తర్వాత నియర్లీ 100 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది యోనాకి జెఫనియాకి అయితే జెఫనియా గ్రంథంలో నినివే సంపూర్ణంగా నాశనం కావడము మనం అక్కడ చూస్తామంటే యోనా ప్రవచిస్తే హండ్రెడ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసిండు దేవుడు ప్రాఫెసి నినివేని కాపాడి కానీ నినివే ఖచ్చితంగా నాశనం కావాల్సిందే ఆ ప్రవచనం ప్రకారంగా ఈయన ఆ దేవుని యొక్క తీర్పు తీర్పు వీరి మీదకి రాకుండా మధ్యలో నిలవడాల్ యాక్చువల్గా అయితే దేవుడు యోనా కానీ యోనకి ఇష్టం ఎందుకంటే నినివే ఈ హండ్రెడ్ ఇయర్స్ లోపల ఇస్రపల్ల మీద దండెత్తి ఆయనకు తెలుసు ప్రవచనం ప్రవక్త కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో మా దేశానికి మా దేశంలో చంపబోతున్నారు మమ్మల్ని అందరినీ బానిసలుగా కాబట్టి దేవుని ప్రవచనం నెరవేర్తే ఆ భవిష్యత్తులో వీళ్ళు మా మీదకి దండెత్తి కదా అది ఆయన హృదయం యోనా హృదయం ఎంత చాలు అనేది మనకు అప్పుడు యోనా ఈ రోజు క్రైస్తవ జీవితంలో కూడా మనం ఇట్లనే ఉంటాం ఒక్కవాల నీకు ఆ ప్రాఫెసిక్ గిఫ్ట్ ఉంటే నువ్వు కూడా అట్లనే ఆలోచిస్తావు భవిష్యత్తు నీకు తెలుసుకున్నావు అనుకో నువ్వు మొత్తం నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటావు నిన్ను నువ్వు సేఫ్ గార్డ్ చేసుకుంటావు ఇప్పుడు యోన చేస్తుంది కూడా అదే తన ప్రజలు ఎవరు నశించిపోకుండా ఉండడానికి కొరకు నినివే మీద ఆయన లెట్ ఇట్ గెట్ డిస్ట్రాయిడ్ దాని నష్టం గాని అంటున్నాడు కానీ దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన ప్రణాళికలు నెరవేరడంలో మనం కేవలం పాత్రలో నిన్న చూపించండి మీకు సైతాన్ని కూడా ఆయన ఆయన ప్రణాళికలో ఒక పాత్ర యోబు విషయంలో దేవుని ప్రణాళిక నెరవేరాలంటే సైతాను రోల్ పాటించాల్సిందే ఆహాబు యుద్ధానికి పోయి చనిపోవాలంటే సైతాను రోల్ పాటించాల్సిందే కాబట్టి తన బిడ్డల్ని చాస్టైజ్ తన బిడ్డల్ని శిక్షించాలంటే ఆయన న్యాయధిపతుల కాలంలో శత్రువులను నేర్కొన్నాడు ఎన్నుకున్నాడు పన్నెండు న్యాయధిపతుల నేవలెత్తాల్సి వచ్చింది ఆ కాలంలో ఒక్కొక్క న్యాయధిపతి కాలంలో విశ్రాంతి జరగడం క్రమేణా వాళ్ళు దేవునికి తిరుగుబాటుతనం చేయడం అపవిత్రంగా జీవించడం మరొక శత్రువుని తీసుకొని రావడం దేవుడు పాత నిబాలం అంతా తన బిడ్డల్ని శిక్షించడం కొరకు తన తట్టు మలుచుకోవడం కొరకు శత్రువులకు అప్పగించాడు ఆ పర్ఫెక్ట్ అప్పగింప ఎక్కడం జరిగిందంటే బబులో అంతకుముందు రకరకాల దేశస్సులు వచ్చి వాళ్ళ మీద పడడము వీళ్ళు ఏడవడము ప్రభు మాకు బహు భారంగా ఉంది ప్రభు హస్తం అన్నప్పుడు ఆ యొక్క లేపడము న్యాయాధిపతి పోయి వాళ్ళని విడిపించడము కొంతకాలం సమాధానము దేవుని భయభక్తి ఉజ్జీవము మళ్ళా యథావిధి యథావీధి జీవించడము విగ్రహాలు జీవించడం విగ్రహాలను పట్టుకొని పాక్లాడము అనిలంతో సహవాసం జీవించడం మళ్ళా శిక్ష అనుభవం అను అమలు పరచడం మరొక శత్రువు రావడం అట్లా రకరకాల శత్రువులు రకరకాల శత్రువులని పాత నిబంధన కాలంలో పంపించు నేను కృత నిబంధన పుస్తకాలలో చూపించిన పత్రికలలో దేవుడు సేమ్ రోల్ ఇప్పుడు నిర్వర్తిస్తున్నాడు తన బిడ్డలకి బుద్ధి చెప్పడం కొరకు శత్రువులను లేపుతున్నాడు కానీ రోల్ రివర్సల్స్ అని మీకు చూపించిన ఎవరు ఆ శత్రువు అంటే సైతానే సైతానికి ఇంకా రోల్ ఉంది రోజు వాడికి ఇంకా కంటిన్యూస్ గా రోల్ ఉంది ఎందుకంటే దేవుడికి సైతాన్ మీద కోపం ఉంటే వాడిని ఎప్పుడో చంపేసేవాడు ఎప్పుడో కాల్చివేసేవాడు కానీ ఎక్కడ కూడా చంపినట్లు కాల్చినట్టు మనం చూడండి ఎందుకంటే వాడికి ఒక రోల్ అప్పగించిండు అది నేను ఇందిసాలో చూపించిన దర్శనం రాసిన పత్రికలో చాలా క్లియర్ గా ఆ వాడికి ఒక పని అప్పగించబడి అబద్ధమును నమ్మున్నట్లు ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో అబద్ధమును నమ్మున్నట్లు దేవుడు మోసపుచ్చు ఆత్మను వారికి పంపించున్నాడు అది ఎండ్ టైమ్స్ లో జరిగేది గ్లోబల్ స్కేల్ లో ఆ ప్రాసెసింగ్ కాబట్టి వాడికి ఒక రోల్ అప్పగించబడింది వాడు ఆ రోల్ పాటిస్తుండదే నేను చూస్తాను ఇక్కడ అదే విషయంగా యోనాకు సంబంధించిన ఉపణాలలో మన ఏమన్నాడంటే యోనా ఏ రీతికైతే ఆ యొక్క ఓడో కింద బోయ్ కింది భాగా పండుకున్నాడో ఆ అని ఎవరి దేవతలను వాళ్ళు పూజించడము కానీ తుఫాన్ ఆగిపోకపోవడము దాని ఇది ఎవరి వలన జరిగింది అన్నట్టు చీట్లు మనం చీట్లు వేయడం అక్కడ ఒకసారి చూస్తాము దాని తర్వాత అపోస్ల కార్యంలో కూడా చూస్తాం కదా రెండవ చీట్లు వేయడం ఇక్కడ చీట్లు వేస్తే వాళ్ళకి చీటీ యోన మీద పడడం మనం చూస్తున్నాం కానీ అపోస్ల కార్యంలో చీట్లు వేస్తే యవన్ మీద పడలే ఒక మతియాస్ వ్యక్తి మీద పడింది యాక్చువల్గా అయితే దేవుడు నిజంగా మాట్లాడేవాడు అయితే కొత్త వస్తే చీట్ల ద్వారా మాట్లాడాడు ఎందుకంటే ఆయన దర్శనీతిగా కలల రూపంగా మాట్లాడేవాడు కానీ పేతురు వీళ్ళు ఏం చేశారంటే చీట్లు వేసి అపోస్లత్వము మత్యాస్ వచ్చినట్లు చేసుకున్నారు కానీ దేవుని దృష్టిలో ఆ అపస్లత్వము పౌలకి ఇవ్వాలా కానీ వీళ్ళు దేవుని కట్టి ముందే పరిగెత్తి మతియాస్కి ఇచ్చారు మతియాస్ ఏం చేసిండే మనకు తెలియదు బైబుల్లో ఆయన రోల్ గురించి ఎక్కడ మనం చూడం కానీ ఎన్నుక్కున్నారు యూధ్ ఇష్కర్ యోధ్ స్థలంలో మతియాస్ ని ఎన్నుకున్నారు కానీ మతియాస్ ఏం సేవ చేసిందో మనం ఎక్కడ కనిపించదు మనకి కానీ పౌలుకు ఇచ్చిన స్థలాన్ని వాళ్ళు ఆ రీతిగా మతియాస్కి ఇచ్చినట్లు మనం చేస్తాం పౌలు నిక్సెప్ట్ చేయరు యాక్చువల్గా అపస్తున్నారు పౌలు ఎంతో స్ట్రగుల్ అవుతుంటాడు కానీ పౌల ద్వారానే మర్మాలన్నీ మనకు పేర్పరచబడ్డాయి ఎందుకంటే దేవుని విధానం కానీ దేవుడు ఆ రీతిగా మనం హెచ్చరిస్తా ఉంటాడు అన్నట్టు మనము ఈ చీట్లు వేసుకున్నవి రోల్ రివర్సల్స్ అన్నట్టు అదే రీతిగా మన ప్రభు కూడా తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఓడలో పండుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం శిషన్ ప్రవ్వా నశించిపోతున్నాం ప్రవ్వా అన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు యోనా కూడా మంచిగా పండుకునే తెలుసు ఎందుకు వచ్చింది తుఫాన్ అప్పుడు నన్ను తీసి నీళ్ళలో అన్నారు ఇది నిరపరాధి రక్తం మా మీద ఉన్ననుగా ఉండొద్దు అనేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ కొత్త నిబంధన వచ్చినప్పుడు అతని రక్తము మా మీదనూ ఉండనుగాక అని ప్రజలందరూ కోరుకున్నారు అక్క దగ్గర నిన్న చూపించిన వాళ్ళ వాక్యాలేమి ఇవన్నీ రివర్స్ రివర్స్ అవుతా ఉంటాయి అన్నట్టు రోల్స్ కాబట్టి యోనన్ గురించిన సూచన ఇప్పుడు నేను కంక్లూడ్ చేస్తున్నా యోనాన్ గురించిన సూచన ఏందన్నప్పుడు మత్త వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదిలో చూపిస్తున్నాడు ముప్పై తొమ్మిది నుంచి వ్యభిచారులైన వారు సుచక్రియను అడుగుచున్నారు ప్రవక్త యోనాను గుర్చిన సూచక్రియనే గాని మరి ఏ సూచక్రియను మీ వారికి అనుగ్రహింపబడదు అంటే ఒక తరం చెప్తుండ వ్యభిచారం ఇన్ దోస్ డేస్ అన్నట్టు ఇప్పుడున్నది వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచ్యక్రియలు అడుగుతున్నారు వారికి ఒకటే సూచక్రియ తప్ప ఇంకా వేరే ఏమి అనుగ్రహించబడదు అందుకే వాళ్ళు ఇవి ఏమీ వాక్యం ఒక తరం వాళ్ళు ఇది ఖచ్చితంగా ఇట్ ఇస్ రిటర్న్ ఫార్ క్రిస్టియన్స్ కాబట్టి ఈ తరం ఎక్కడ ఉందో మనం ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి ఇది నాన్ క్రిస్టియన్స్ కొరకు రాయబడితే ఇది ఎవరు చదవరు కదా నాన్ క్రిస్టియన్స్ మాథ్యూ గాస్బుల్ పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ ఎందుకు చదవాలి నాన్ క్రిస్టియన్స్ ఎట్టి పరిస్థితుల్లో చదవరు కాబట్టి ఇది వాళ్ళకి సంబంధించింది కానీ కాదు దిస్ ఎంటైర్ బుక్ ఈజ్ రిటర్న్ ఫర్ క్రైస్తవుల కొరకు కాబట్టి వాళ్ళ కొరకే ఇది చెప్పడింది వాళ్ళు ఎటు ఎండర్ టైంస్ అనేది ఇక్కడ చూపిస్తుంది తర్వాత ఏంది అసూచక క్రియ నలభై వర్షాలు మూడు రాత్రి మగళ్లు తిమింగలప్పు కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుషు కుమారుడు మూడు రాత్రి బగళ్ళు భూగర్భంలో ఉండెను నిన్న చూపించను యోనా చనిపోయినట్లు కుళ్లిపోయినట్లు ఇక్కడ తిమింగర్భంలో చాలా మంది ఒప్పుకోరది కానీ నేను వాక్య పరంగానే చూపించిన కరప్షన్ యువ బ్రాట్ మీ అవుట్ అంటే ఆయన చనిపోయి కుల్లిపోయినాక జీవం తీసుకుని వచ్చాను దేవుడతను కానీ రోల్ రివర్స్ లో సామెతల గ్రంథాలు చూపించా మీకు తర్వాత అప్పూస్ల కర్ర కూడా తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయలేదు ప్రభు తండ్రి మన ప్రభు యోనా సూచనగా ఉన్నాడు కానీ మన ప్రభు సమాధి చేయబడినాక అతను మూడాలకు తిరిగి లేచినట్టు మనం చూస్తున్నాం కానీ ఇవి రోల్ రివర్సల్స్ అన్నట్టు యోనా జీవితంలో ఎట్లున్నానో మనకి ఇక్కడ చూస్తా ఉన్నాం కానీ ఈ త్రీ డేస్ త్రీ నైట్స్ మీ కాలిక్యులేషన్ చేసి చూపించిన అది ఉపాని రీతిగా త్రీ డేస్ త్రీ నైట్స్ కానీ మన ప్రభు త్రీ నైట్స్ లేనే లేడు సమాధిలో టూ నైట్స్ ఏ ఉన్నాడు టూ డేస్ ఉన్నాడు టూ నైట్స్ ఉన్నాడు థర్డ్ డే ఆయన బయటకు వచ్చింది అప్పుడు ఇది నాన్ క్రిస్టియన్స్ డిబేట్స్ లో నేను విన్నాను ముఖ్యంగా ఆ పర్టికులర్ మతం గురించి నేను చెప్పాను కానీ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు క్రిస్టియన్స్ ని ఇక్కడ మతేశ్వర్త పన్నెండు జిల్లా జీజస్ అన్నాడు ఐ బి దే త్రీ డేస్ అండ్ త్రీ నైట్స్ అన్నాడు కానీ ఆయన త్రీ డేస్ త్రీ నైట్స్ లేడు కదా అని క్యాల్కులేట్ చేసి చూపిస్తారు ఫోర్టీన్త్ డే యాక్చువల్ గా అయినా ఫోర్టీన్త్ డే సాయంత్రం పట్టబడతాడు ఫిఫ్టీన్త్ మార్నింగ్ సెలవు అయి పడతాడు గంటలకి 15th మార్నింగ్ uh, 9 నుంచి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు సిల మీద ఉంటాడు త్రీ ఓ క్లాక్ కి ప్రారంభి పెడుతున్నాడు సో ఫోర్టీన్త్ ఈవినింగ్ నుంచి ఫిఫ్టీన్త్ ఈవినింగ్ కి వన్ ఫుల్ డే అండ్ వన్ నైట్ దాని తర్వాత నైట్ అంటే సెకండ్ డే అది ఫిఫ్టీన్త్ సెకండ్ డే సిక్స్టీన్త్ మార్నింగ్ కాబట్టి టూ నైట్స్ ఏ ఉన్నట్లు మనం చూస్తామని అన్నట్లు అందుకని వాళ్ళకి ఏ రీతిగా నువ్వు జవాబిస్తావు ఖచ్చితంగా నిన్ను భవిష్యత్తులో నువ్వు వాక్యం చెప్తాడు అడుగుతారు అవన్నీ గుంపులు బయటకొస్తున్నాయి ఎందుకంటే దేవుడే కావాలని వాళ్ళని లేపి నీ యొక్క ఫైత్ ని నువ్వు ఎట్లా డిఫెండ్ చేసుకుంటావు ఇది డిఫెండ్ చేసుకోవాల్సిన ఫెయిత్ కాంప్రమైజ్ అయ్యి విడిచిపెట్టేది చాలా మంది పాస్టర్స్ విడిచిపెట్టేసారి ఆ డిబేట్స్ లలో ఆయన ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు లూకా సువార్త పదమూడులని ఇందాక మనం చూస్తున్నాం లూకా సువార్త పదమూడు ముప్పై రెండు ముప్పై ఆయన వారి వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడు అంటే అంటే హీరో తరించి మాట్లాడుతున్నాడు హీరోజు గురించి దేవునికి ఆయన మీద కోపం ఉందని చూస్తున్నాం మనం ఆయన వారిని చూచి మీరు వెళ్లి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ మన పంపిస్తాను ఫస్ట్ టైం మన ప్రభు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఇక్కడ మాట్లాడడం అనేది ఇక్కడ ఒక్క స్థలంలోనే ఉంటుంది ఉండదు ఇదిగో నేడును రేపును నేను దయ్యం వెలగొట్టుచ్చు రోగులను స్వస్థపరచుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందేదను ఇది యాక్చువల్ ఆయన ఎగ్జాక్ట్లీ త్రీ డేస్ త్రీ నైట్స్ అని చెప్పిండ అంటే ఇది పాయింట్ యాక్చువల్గా ఆయన ఏమని చెప్పించండి ఆయనను నేడు రేపు ఎల్లుండి నా త్రోను నేను పోచుండవలేను నేడు రేపు ఎల్లుండి అంటే త్రీ డేస్ కదా అవి నా త్రోవ నేను పోచుండవలను అంటే ఇక్కడ ఏం చెప్తుండంటే ఫస్ట్ డే సెకండ్ డే నేడు రేపు అంటే ఫస్ట్ డే సెకండ్ డే నేను దయ్యంలో వెలుగొట్టచ్చు రోగులను స్వస్థపరచుండీ మూడవ దినంన పూర్ణ సిద్ధి పొందేదని అంటే ఆయన పర్ఫెక్ట్ ఏ రీతి కాబోతుండో చూపిస్తున్నా మరణం ద్వారా పర్ఫెక్ట్ అవుతా అని చెప్తున్నాడు అంతేగాని లిటరల్ గా త్రీ డేస్ త్రీ నైట్స్ కావని మనం రుజువు పరచాలి ఇక్కడే చెప్పింది దేవుడు ఇప్పుడు వాళ్ళు అంటారు త్రీ డేస్ త్రీ నైట్స్ అన్నాడు కదా అంటే ఇక్కడ కూడా చెప్తున్నాడు ఆయన లూ కస్ వర్త పదమూడులో అరే అది త్రీ డేస్ కాదు నేడు రేపు అంటుండోడు మూడవ దినంన అన్నాడు అంటే మూడవ నాడు మార్నింగ్ ఆయన పునరుద్ధరణం పొందినప్పుడు ఆయన పూర్ణస్థితి అంటే ఆయన పూర్వపు స్థితి పూర్వపు స్థితి పూర్ణ సిద్ధి అంటే ఆయన పూర్వము పర్ఫెక్ట్గా ఉన్నవాడు కదా శరీరంలో ఉన్నాడు హాఫ్ మ్యాన్ హాఫ్ గార్డ్ లాగా ఉన్నాడు కానీ పూర్ణస్థితి పూర్ణ సిద్ధి అంటే ఆ పర్ఫెక్షన్ అంటే ఇంగ్లీష్ లో పదంలా అదే ఉంది అక్కడ ఆ పర్ఫెక్షన్ ఆయన పొందినడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోనాను గురిచిన సూచన ఏంటంటే చాలా మంది ఏం చెప్తారంటే యేసు మరి నుంచి సమాచేబడి మనవాడు తిరిగిలేసినట్టు కానీ ఇది ఎండ్ టైమ్స్ లో జరగబోతుంది యోనా ఏ రీతిగా అయితే తిమింగల మింగివేసి పడేసిందో అదే రీతిగా మూడు దివారాత్రములు అంటే సింబాలిక్ గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అని కూడా చెప్తుంటారు దాన్ని కానీ దానికి సంబంధించిన సపోర్ట్ నాకు ఇప్పటి దొరకలేదు కానీ ఈ యొక్క క్యాండిల్ ఆ రీతిగానే శ్రమల గుండా పోవాల్సి వస్తాయి కూడా ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఉప రీతిగా చర్చ్ సిస్టమ్ కూడా ఇదే రీతిగా శ్రమలకుండా పోతుంది ఎందుకంటే ఆయన వన్స్ అండ్ ఫర్ ఆల్ మనకు వరకు సమాజం తిరిగి లేచిన వాడు ఆయన తిరిగి తిరిగి మరణించాడు కాబట్టి నెక్స్ట్ టైం తప్పిదం చేసిన వాడే శ్రమ గుండా పోవస పోవాల్సి వస్తుంది అనేసి మనం అక్కడ చూస్తున్నాం సో నేను కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ల వాక్యాన్ని క్లోజ్ చేయకముందు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ రెఫరెన్సెస్ చూస్తున్నా యోనా అంటే ఏందనేది యోనా అంటే ఇది హీబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూ కాబట్టి హెచ్ లో యోనా అంటే అండ్ ఇజ్రలైట్ అని ఉంది దాని రూట్ నంబర్ థర్టీ వన్ ట్వంటీ త్రీలో ఏముంది అంటే ఒక పావురము అని యోనా అంటే పావురం ఇక్కడ వాక్యం తర్వాత ఆశ్చర్యం చేయండి యోనా అంటే పౌరము పౌరం అంటే మీకు అర్థమైపోతుంది ఉప్మాన్ రీతిగా కాంగ్రిగేషన్ లేక రక్షింపబడ్డ వారికి సాదృశ్యం పౌరం అందుకే ఆయన అన్య ఆ యొక్క అన్యులకు ప్రాంగణంలో వీరు పౌరలు అమ్ముతా కదా యాజకులు పౌరంలో అన్నింటినీ వెలుగొట్టినట్లు మనం చూస్తామైనా ఎగరవేసిం అక్కడన్ని బలన్నీ తొరలేసిండు కాబట్టి అది సింబాలిక్ మీనింగ్ యాక్చువల్ ఆయన అన్యులకు సువార్తని అనుగ్రహించాలి విశ్రాంతిని ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలా పాపం నుంచి ఫ్రీడమ్ ఇవ్వాలి అందుకే వాటిని ఎగరగొట్టడం అనేది సింబాలిక్ మీనింగ్ దాని తర్వాత యోనా కాంగ్రిగేషన్ కి సాదృశంగా ఉండు ఎండ్ టైమ్స్ లో కాంగ్రిగేషన్ కూడా అట్లనే సువార్త చెప్పండి అంటే నిద్రపోతున్నాయి కిందికి పోయి ఎందుకు అంటే మనం ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం ఎవరిని బ్లేమ్ చేసినా వేస్టే సాధారణంగా పాస్టర్స్ బ్లేమ్ చేస్తే వాళ్ళు స్వీకరించారు ఎందుకంటే పాస్టర్స్ కి ఆ వివేచనకు ఇవ్వలేదు ఎందుకు ఎందుకు ఇవ్వలేదు స్ట్రగుల్ ఫర్ ఇరుకో మార్గం ప్రయోజన ప్రయత్నించండి అంటే వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ అనుకున్నారు ఈరోజు ఎండ్ టైమ్స్ లో ఉన్నరు కొంతమంది గురించి మనం తప్పు మాట్లాడతలేము బట్ ఎవరు పేర్లు తీసుకుంటలేము కానీ యోనా అన్నప్పుడు రూట్ నంబర్ థర్టీ వన్ యోనా అంటే అన్యూస్డ్ రూట్ మీనింగ్ టు ఎఫర్వెన్స్ ఎఫ్అర్వెస్ ఈఎఫ్ఎఫ్ఈఆర్ విఈఎస్ అంటే వైన్ యాజ్ ఫర్మెంటెడ్ అని అంటే వైన్ యాజ్ ఫర్మెంటెడ్ అంటే పులిసిన ద్రాక్ష రసం ఇప్పుడు మీరు చెప్పండి యోనా జీవితం ఎట్లుంది ఒక దశలో ఆయన పౌరం వల్లే కనిపిస్తున్నాడు ఇంకొక దేశంలో నిద్ర మత్తు కలిగిన వాళ్ళ కనిపిస్తున్నాడు ఆయన జీవితంలో అట్లానే చూస్తున్నాం మనం ఆయన ఒక ప్రవక్త అంటే ఉపమాన్ రీతిగా పరిశుద్ధంగా ఆయన కొరకు దేవుని కొరకు జీవించాలి పౌరాలు అంటే పరిశుద్ధంగా కనిపిస్తాయి ఉపమాన్ రీతిగా కానీ ఎక్కడ ఉన్నాడు ఊడలో వండుకొని ఉన్నాడు మత్తుగా వైన్ యాజ్ ఫర్మెంటెడ్ ఇంటాక్సికేషన్ కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఇది యోనా ఒక చర్చి సిస్టమ్ సింబాలిక్ గా ఉన్నాడు ఆ చర్చిలో డౌస్ ఉన్నాయి తాగుబోతులు కూడా ఉన్నారు అంటే మత్తుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బుద్ధి లేని కన్యకలు ఉన్నారు బుద్ధి గల కన్యకలు కూడా ఉన్నారు చర్చ సిస్టమ్ లో కానీ ఈ బుద్ధి లేని కన్యకలలో ప్రాబ్లం అనేక సార్లు మీకు చూపిస్తున్న ఏంటంటే దే ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ ద ఫస్ట్ టూ గ్రూప్స్ అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే అండ్ థర్డ్ గ్రూప్ ఏంటంటే నీతి మంతులు జస్ట్ రక్షణ బొంది పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు కానీ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఫస్ట్ టూ గ్రూప్స్ వాళ్ళని కొట్టి తరమేయలేరు వాళ్ళ వాళ్ళని భరించలేరు అంటే మింగలేరు కక్కలేరు అంటారు మన భాషలో చెప్పాలంటే ఈ కా కాంగ్రిగేషన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏ చర్చలైనా గానీ దే కెనాట్ టాలరేట్ ద ఫస్ట్ టూ గ్రూప్స్ బట్ దే కెనాట్ రిజెక్ట్ ద ఫస్ట్ టూ గ్రూప్స్ ఎందుకంటే ఫస్ట్ టూ గ్రూప్స్ వీళ్ళ మీద బలవంతంగా పట్టుకున్నాయని చూపిస్తా ఉంటారు అనేక సార్లు అయితే ఈ టూ ఈ క్యాండిల్ కంటిన్యూస్ గా మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది దే విల్ ఆల్సో గో త్రూ ద సేమ్ స్ట్రగల్స్ లైక్ జోనా బికాస్ దే వర్ రిలెక్టెడ్ టు పీచ్ పరిగణించకపోతే నాకు శ్రమ కాబట్టి పౌలు సేమ్ మీనింగ్ వీళ్ళకు కూడా వర్తిస్తుంది ఎవరైతే ప్రభుని ప్రకటించారో వాళ్ళందరూ భయంకరమైన శ్రమల గుండా పోక తప్పదు కాంగ్రిగేషన్ అంత శ్రమల గుండా పోతుంది ఈ టూ విట్నెసెస్ లేక టూ క్యాండిల్ ఎంటైర్ చర్చ్ కాంగ్రిగేషన్ దాన్ని మనం బిబ్లికల్ లాంగ్వేజ్ లో ద మల్టీట్యూడ్ అంటాం లేక గొప్ప జనం గొప్ప జనం కాంగ్రిగేషన్ అంటే ఈజీగా అర్థం అయిపోతుంది కాబట్టి నేను యూజింగ్ దట్ వర్డ్ దాన్ని మన ప్రభు మటుకు మల్టీట్యూడ్ అనే వాడుతూ ప్రతిసారి కాబట్టి కాంగ్రిగేషన్ అందరూ శ్రమలుగుండ్రీ వన్ ఆఫ్ దెమ్ విల్ డై ఆ ప్రాఫెస్ నేను ఇప్పుడే ఓపెన్ చేస్తానని మీకు నేను తర్వాత చూపించేస్తాను ప్రతి ఒక్కరు చనిపోతారు విలాప వాక్యం ఎందుకు చదవాలంటే అదంతా దేశమంతా రక్తము ప్రవహిస్తా ఉంటది మొత్తం దేశమంతా మరణకాండ సింబాలిక్ గా విలాప వాక్యం ఎన్ని టైమ్స్ జరగబోతుంది అందుకే విలాప వాక్యం ధ్యానించాలి ఎందుకంటే హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై ఎంటైర్ చర్చ్ సిస్టమ్ ఎందుకు మరణించబోతుంది హతసాక్షలుగా అవుతారంటే దే డి ప్రీచ్ they didn't follow his word ante had they followed his word they would have preached it but they didn't preach kabatti valandar manistaru chudandi oka vakyam chupichesi nenu close chestanu no? yona tandri peru, peru. undi ikkada amitai ani yona tandri peru amitai anundi aithe ehkhel grantham 7va adhyama 16 tarata nenu amitai chupichesi vakyam close chesta ehkhel 7va adhyama 16 18 lemo ante varilo evarainanu no tappinchukoni nadala ante evaru tappinchukolaru ani cheptunnadu ikkada ఒకవేళ తప్పించుకునేలా వారును లోయలోని గువ్వ వలె పర్వతముల మీద తమ దోషమును బట్టి మూలిగిలుదు అంటే గువ్వలు ఏం జరుగుతాయి అనేది చూపిస్తున్నట్టే మనం ఇందాక పౌరం ఇక్కడ గువ్వ అంటున్నాడు ఏం జరుగుతాయి భవిష్యత్తులో వారిలో ఎవరినూ తప్పించుకున్నాడల ఈ ట్రిపులేషన్స్ ఈ శ్రమలు వారందరూ లోయలోని గువ్వ వలె లోయలో ఉంటారని చెప్తున్నాడు అంటే లోయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ ద డెప్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ లైఫ్ యోన ఏ రీతికైతే నేను మౌంటైన్స్ కిందికి వెళ్లిపోయినా పర్వతంలో కిందికి వెళ్లిపోయినా ఆయన ఆ వాక్యం చదివినప్పుడు మీరు యోనగ్రంథం నేను పర్వతంలో క్రిందికి వెళ్లిపోయినా అంటాడు కాబట్టి వీళ్ళు కూడా ఇప్పుడు గువ్వలు వ్యాలీకి కిందికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ గువ్వల వలె వారందరు లోయలోని గువ్వల వలె తర్వాత పర్వతం లేదా నుండి తమ దోషంలను బట్టి మూలిగి ఎదురు అందరు శ్రమల కాలంలో దుఃఖంతో వేదనతో అందరి చేతులు సత్తువ తప్పును వీళ్ళందరు శక్తిని పోగొట్టుకుంటారు అందరి మోకాళ్లు నీలవలే తరివరు గొవ్వలు అన్నట్టు పిజన్స్ పావురంలు వారు గోనే పట్ట కట్టుకొందరు ఇది నేను మీకు ఒక క్లూ ఇచ్చేస్తున్నా ఈ డౌస్ గొర్రె డౌస్ గోనే పట్టాలు కట్టుకుంటాయి ఫిజికల్ గా ఇవ్వడానికి అర్థం కాదు ఇవి స్పిరిచువల్ లాంగ్వేజ్ దేవుని గాడ్స్ లాంగ్వేజ్ ఎప్పుడు స్పిరిచువల్ లాంగ్వేజ్ అందు మనము ఈ సర్టిఫికేషన్స్ పొందుకోవాలి స్పిరిచువల్ లాంగ్వేజ్ లో ఎవరు ప్రభు తప్ప వారు గోనే కట్టుకొందరు కాబట్టి ఈ డవ్స్ గోనె పట్టలు కట్టుకుంటాయి అందుకే ప్రకటన గంధం లేవనో పదకొండో అధ్యాయంకి వచ్చినప్పటికీ ఈ ఇద్దరు సాక్షులు గోనె పట్టలు కట్టుకుంటారు దేవుడు మనకు క్లూ డిఫైన్ చేస్తున్నాడు మీరు తర్వాత చూడండి ఆ ఇద్దరు సాక్షులు గోనె కట్టుకుంటారు వారు ఈ డవ్ కి ఉన్నారు దే డి ప్రీచ్ ఆల్ త్రూ దర్ లైఫ్ ఎండ్ టైమ్స్ లో దే ఆర్ ప్రీచింగ్ బట్ దట్ ఈస్ టూ లేట్ సైతాను వారి మీద పడి వాళ్ళని చంపుతాడని మనం తర్వాత చూస్తాం కాబట్టి ఎండ్ టైమ్స్ లో ఎంటైర్ చర్చ్ సిస్టమ్ విల్ డై ever congregation but nen chaana sal chupichina mi chaala mandi ki kontha mandi teluga pochchu mana group lo the holy people will be preserved they will not die chemala kalamlo why because they are holy number one and not just because they are holy but they are following the the lamb of god gorrepilla ekkadiki velthe varu akkade vellinaru kabatti ee ee holy people evvarki dorakaru unfortunately congregation will be trapped మన ప్రభు ఏ రీతిగా అయితే పట్టబడిండో స్టెఫెన్ ఏ రీతిగా పట్టబడిండో ఏ రీతిగా వాళ్ళందరూ హత సాక్షులైన వాళ్ళు రీతిగా పట్టబడిండో ఎంటైర్ కాంగ్రిగేషన్ విల్ బీ కాఫెసీ అది నేను ఇప్పుడే మీకు ఓపెన్ చేస్తలేను బలిపీఠపు క్రింది సాక్షులు అన్న ఆ ప్రాఫెసీ మీకు అర్థమైతే దెన్ యూ విల్ నో ది ఎవ్రీ చర్చ్ మెంబర్ విల్ డై ఎవ్రీ కాంగ్రిగేషన్ కాంగ్రిగేషన్ మెంబర్ విల్ డై దే విల్ బి కిల్డ్ యాక్చువల్లీ డై అంటే దే విల్ బి కిల్డ్ అప్పుడు మనం చూస్తాం విలాపవాక్యంలో యాక్చువల్గా నెరవేరడము గ్లోబల్ స్కేల్లో ఇవి కొంచెం భయపెట్టినట్లుంటాయి కానీ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలంటే హోలీ పీపుల్ ఈ కాంగ్రిగేషన్ ని లీడ్ చేయాలి ఎందుకంటే ద ఫస్ట్ గ్రూప్స్ కుడ్ నాట్ లీడ్ దెబ్ ప్రాపర్లీ అన్యాయం చేసేవాళ్ళు అక్కడ అపవిత్రంగా జీవించే ఫస్ట్ టూ గ్రూప్స్ దే హ్యావ్ ఆక్యుపై హయ్యర్ పొజిషన్స్ వాళ్ళ నుంచి ఈ కాంగ్రిగేషన్ ని మనం బయటికి తీసుకుంటు రావాలా అదే యాక్చువల్ పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ బుక్ ఇక్కడికి క్లోజ్ చేస్తాను వాక్యము వారు గోనె పట్ట కట్టుకుందరు వారికి ఘోరమైన భయము తగులును అందరూ సిగ్గుపడుదురు అందరి తలలు బోడి అగును తమ వెండిని వీధులలో పారవేదురు తమ వెండిని వీధులలో పారవేదురు తమ బంగారం నిషిద్ధమని ఎంచుద్దురు యహో ఉగ్రత దినమందు ఇది ట్రిపులేషన్ అన్నట్టు యహో ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించ జాలదు అది వారి దోష క్రియలు విడువకుండా అభ్యంతరమయను గనక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకుని జలకపోదురు ఎండు టైమ్స్ లో శ్రమలు అట్లుంటాయనట్టు ఆకలి తీర్చుకున్న జలకపోదురు తమ ఉదరమును పోషించుకుని జలకపోదురు అంటే ఎంటైర్ కాంగ్రిగేషన్ టైమ్స్ అన్నట్టు తినడా తిండి దొరకదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత మీరు అప్రాణంగం పదకొండవ అధ్యాయము మూడవ వస్త్రంలో నేను అది చదువుతున్నాను నేను ఆ నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను ఇచ్చేదను అంటే ఫ్యూచర్ టెన్స్ ఇచ్చిండా లేదు ఇచ్చేదను వారు గోనె పట్ట ధరించుకొని రెండు వందల అరవై దినములు ప్రవచితురు మీరు బీలోకమునకు ప్రబి ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభంలో అన్నారు వారికి హాని చెయ్య ఉద్దేశించినలా వారి నోట అగ్ని బయలుపెడలి వారి శత్రువులను ఇది ఫ్యూచర్ టెన్స్ గనుక ఎవడైనాను వారికి హాని చెయ్య ఉద్దేశించడలా అలాగిన వా వాడు చంపబడవాలని నన్ను కాబట్టి ఎవరైతే వీళ్ళకి హాని చేస్తారో వాళ్ళు కూడా చంపబడతారు ఇది కొంచెం నేను క్విక్ గా ఈ టైమ్ మీకు అది రిలీజ్ చేస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఎందుకంటే ఆ ఫస్ట్ టూ గ్రూప్సే కాంగ్రిగేషన్ మీద పడతారు ఈ ప్రాఫెస్ యాక్చువల్ ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే కాంగ్రిగేషన్ మీద పడతారు ఎండ్ టైమ్స్ లో ఎందుకంటే ఆ విధంగానే దేవుడు తన తీర్పుని నెరవేర్చుకుంటాడు అన్నట్టు ఎందుకంటే అన్యాయం చేసే వాళ్ళు అపవిత్రంగా జీవించే సాతాను శక్తిని కలిగిన వారు అన్నట్టు సాతాను అనుసరిస్తున్న వారు కాబట్టి వాళ్ళు నీతిమంతుల మీద పడి వారి రక్తాన్ని చెందింపజేస్తారు అన్నట్టు సింబాలిక్ గా మనం అర్థం చేసుకోవాలా బట్ అంత ఓపెన్ గా నేను ఇంకా రిలీజ్ చేస్తలేనది తర్వాత నేను మీకు చూపిస్తాను రెఫరెన్సెస్ తో పాటు యోనా తండ్రి పేరు చూపించేసి క్లోజ్ చేస్తాను వాక్యం అమితయ్ అమితయ్ అయిన పేరు ఫైవ్ సెవెంటీ త్రీ హెచ్ వెరేసియస్ అనే పదం ఉంది వెరేసియస్ అంటే హ్యాబిచ్యువల్లీ ట్రూత్ఫుల్ ఆనెస్ట్ ట్రూ అక్యురేట్ అమిత అంటే సత్యవంతుడు సత్యంగా జీవించేవాడు అని వాక్యం కానీ ఫైవ్ ఫైవ్ లో స్టెబిలిటీ సర్టనిటీ ట్రూత్ ట్రస్ట్ వర్దీనెస్ అని ఎస్టాబ్లిష్మెంట్ ఫెయిత్ఫుల్ రైట్ షోర్ ట్రూలీ అనుంది ఫైవ్ థర్టీ నైన్ Properly to to do build-up or or support to foster as a parent or nurse, ప్రాపర్లీ టు బిల్డ్అప్ ఆర్ సపోర్ట్ టు ఫోస్టర్ చివరికి వచ్చే టు గో టు ద రైట్ హ్యాండ్ ఇప్పుడు క్లూ అర్థం అవుతుంది రైట్ హ్యాండ్ అనగానే ఆ మోస గ్రంథం ఏడాదిలో మనం చూసినాము మన ప్రభు తిన్నగా కట్టబడ్డ గోడ నిలబడ్డాడు మటపు గుండు దించి వేసినప్పుడు రైట్ హ్యాండ్ కి ఇసాగు సంతానం రావడము లెఫ్ట్ హ్యాండ్ కి యువరబాబు సంతానం పోడం చూస్తున్నాం కాబట్టి సత్యాన్ని అనుసరించే వాళ్ళే రైట్ హ్యాండ్ కి వచ్చేస్తా ఉంటారు గోడకి టు గో టు ద రైట్ హ్యాండ్ హెన్స్ అశ్యూరెన్స్ రైట్ హ్యాండ్ కస్తే అష్యూరెన్స్ తర్వాత ఎస్టాబ్లిష్డ్ రైట్ హ్యాండ్ దికి వస్తే మన ప్రభుకి యూ విల్ బి ఎస్టాబ్లిష్ యుల్ బి ఫెయిట్ సో టర్న్ టు ద రైట్ అంటుండ టేక్ టు రైట్ హ్యాండ్ అంటున్నాడు ఫ్రం థర్టీ ట్వంటీ రూట్ నెంబర్ టేక్ టు ద రైట్ హ్యాండ్ టూ ద రైట్ హ్యాండ్ కాబట్టి ఇప్పుడు సింబాలిక్ గా మనకి ఏంటంటే మట్టప గు గుండు జెరుబాబేలు పట్టుకున్నాడు మనం అతనికి సాదృశంగా ఉన్నాం ఎండ్ టైమ్స్ లో మనం కడుతున్నాం కాబట్టి ఈ కాంగ్రిగేషన్ ని మన ప్రభుకి రైట్ హ్యాండ్ కి తీసుకొని రావాలా అంతే ఆ సింబాలిక్ మెసేజ్ ఈ రోజుకి సో రేపటిన మనము ఏ రీతిగా ఈ క్యాండిల్ స్టిక్స్ అంటే వాటికి సింబాలిక్ గా ఉన్న సాక్షులు ఏ రీతిగా చానా చనిపోబోతున్నారు వారికి సంబంధించిన ఒకటి రిలీజ్ అయితుంది ఏంటంటే చాలా మటుకు కామెంట్రీస్ లలో ఏముంది అంటే ఏలి చెప్తారు అయితే కానీ ఏ రీతి కూడా వాళ్ళకి సంబంధించింది కాదని నేను చూపిస్తా ఎవిడెన్సెస్ తో పాటు సో దేవుడు దీవించిన పోరాడాలంటే దానికోసం చెప్పాలంటే ఈ లోకంలో మన లోకానికి పోరాడాలా సాయసపడ ముందు తాగిపోవాలి కలుగుతాడు హలో ప్రేమగలిగిన కృప కలిగిన మా పేపర్లో పప్పు గొప్పదేవ సర్వశ మాతండ్రి మహాగణుడ మహమ్మతుడ పరిశుద్ధ శక్తి నివాసి ప్రభానాయన తండ్రి ప్రభావ ఇంతవరకు సజీవులుగా ఉంచి మీ కృపలు భద్రపరిచి మేమందరం మరొకసారి చెప్ప ఈ పాదం వచ్చి రావడానికి మిరిచిన కృపను పట్టిస్తాం చూపించుకుంటున్నాం మా దేవ మా తండ్రి ఆయన రాజులకు రాజు ప్రభులకు సర్వశక్తిమంతుడు శక్తి మా దేవా మా విమోచకుడు మా యొక్క సర్వమైన మా దేవ మిరిచిన గొప్ప రక్షణ భాగ్యములు పట్టిస్తూ చెల్లించుకుంటున్నాం మీరు మమ్మల్ని దర్శించిన దినాన్ని పట్టించుకుంటున్నాం ఏర్పరుచుకున్నారు ఎన్నుకున్నారు ప్రత్యేక ఆయన పబ్బా అనేక చెమలు మేము మీ రాజ్యంలో ప్రవేశించాలన్నారు బాత్రం ఆయన గుండా మాట్లాడుతూ ఆయన పుత్రి మూడు కొంచెములు పబ్బా పోలిసిన పిండితో రాజ్యంలో పోల్చే తండ్రి పబ్బా అనేక విధాలు ఆయన కరప్షన్ అనేక విధానాల అవినీతి ఆత్మీయ అందకారు సహాయించారు ఆయన ఈ విధానంలో కూడా రాజ్యములు స్నానం చేసిన ఆయన అనేక విధాలుగా ఈ వాక్యములు వక్రీకరించి తప్ప లోకంలో వ్యాపారం చేస్తూ మొత్తం సభనైనా సహా సభనైనా వారిని తండ్రి నుండి మీ బిడ్డను కాపాడాల్సింది మా తండ్రి మా దేవా యొక్క వాక్యంతో పోషిస్తాను దానం తీసుకొస్తాను తండ్రి మీ వాక్యమే మాకు ఆట వాక్యమే మాకు నడుస్తాం మీ వాక్యమే మాకు వెలుగు సభ వాక్యమే మాకు వేసుకుంటా మా దేవా మా తండ్రి నాయన నడిపించబడుతుంది ఈ కరోనా సమయంలో ఆయన తండ్రి ఎంతో మందిని తబ్బా ఇది కబలిస్తూ ఎంతో మందిని పబ్బా దీని బారిన పడుతూ చనిపోతున్నారు ఆయన సహాయం చేయండి ఇది ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు నాయన మీరు దీన్ని ఎందుకు అనుమతించారో మాకు అర్థం కావటం లేదు తప్పే దీన్ని కట్టడి చేయవలసింది వాడుకుంటున్నాను మీరు మమ్మల్ని కాపాడు మీరు మాత్రమే మమ్మల్ని భద్రపరిచి మా తండ్రి ఆయన ఈ సమయంలో పాలకులకు దాని అధికారులకు కలిగిన జ్ఞానం వారు తను తమ ఇష్టానుసారంగా వారు తమ సన్నిహితుల్లోనే ఉన్నారు తప్ప ఈ యొక్క కార్యం చూడటం లేదు ఈ యొక్క ప్రభావాయినా తండ్రి వారు ప్రభావం ఏ విధంగా దీన్ని టెస్టులు జరి చేయటం లేని ఆయన సరైన చర్యలు తీసుకోవటం లేని ఆయన సహాయం చేయండి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితుల కారణం ఆయన ప్రైవేట్ హాస్పిటల్ అయితే తండ్రి వారు భయంకరమైన దోపిడి త్వ సహాయం చేయండి మానవత్వం మరిచి తప్ప వారి తండ్రి చేస్తున్న దోపుడిని తగ్గ మీరే జ్ఞాపకం చేసుకోవాల్సి కోరుకుంటున్నాం ఆయన సహాయం చేయండి మా దేవా కర్మించండి మా తండ్రి కూర్చోపించండి మా దేవా అదే విధంగా ఈ సమయంలోనైనా దీని బారిన పడిన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారిని బుట్టి స్వచ్ఛపరచండి ప్రభుత్వ ఇమ్యూనిటీ పెంచండి వాళ్ళని ప్రభుత్వ లంగ్స్ నింగ్ చేయండి ఈ విధంగా జ్ఞాపకం చేసుకుని దర్శించండి స్వచ్ఛపరచండి ప్రభు ఆయన ఈ సమయంలోనైనా ముఖ్యంగా పెద్ద జాష గురించి ప్రార్థిస్తున్నా ఆ బిడ్డ కిడ్నీ పూర్తి స్వస్థపరచండి తండ్రి ఆ కిడ్నీ రివైవ్ చేయండి ప్రభు నాయన తండ్రి వచ్చే కాంప్లికేషన్స్ తీసుకోవలసింది ప్రార్థిస్తుంటున్నాం నాయన కంటి చూపు చేయండి ప్రభు నాయన తండ్రి మీరేమన్నా క్లాట్స్ తొలగించాల్సింది మా దేవ మా తండ్రి నాయన సహాయం చేయండి తల్లిదండ్రులకు కావాల్సిన ధైర్యాన్ని ప్రభు మీరే తండ్రి జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభావ చిన్న దేశ పూర్తి స్వస్థపరచండి బలపరచండి అద్భుతమైన జ్ఞానం ఉపయోగించడానికి సహాయం చేయండి స్వచ్ఛపరచు ప్రభావ మీరు మేము పొందుకోవాల్సి ప్రార్థిస్తున్నాం అభివృద్ధా గురించి ప్రార్థిస్తున్నాం ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆయనకు ఆ స్టోక్ నుండి కుదు ఆ ప్రభుత్వ దెబ్బతిన్నటువంటి చెయ్యి మీరే ముట్టి సత్పరచవలసింది సడలించున్నా ప్రభుత్వ తండ్రి అదే విధంగా ప్రభావ ఆయన డానియల్ గురించి ప్రార్థిస్తున్నాం ఆవిడ కూడా స్వచ్ఛపరచండి మీ మహిమకే వాడుకోండి తన జీవితాన్ని మీకు సమర్పించుకోవటానికి సహాయం చేయండి మరియు ఆయన ఈ సమయంలో తండ్రి కమలం గురించి ప్రార్థిస్తుంటున్నాం క్యాన్సర్ విషయంలో మీరు చేసే సహాయం పట్టిన ఆపరేషన్ లో అయినా సంపూర్ణంగా సత్పరచండి బాబు ఇంకా తండ్రి ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని అయినా వారిని దర్శించండి బలపరచండి బాబా తండ్రి అనేక మంది ఆయన తండ్రి అనేక విధాలుగా సభనైనా దయ్యములతో తండ్రి రోగములతో అస్వస్థగా ఉంటున్నారు జ్ఞాపకం చేసుకుని తండ్రి విడుదల విమోచేసింది ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి వృద్ధాప్యం చేసుకుని తండ్రి స్వస్థ పర్చవలసింది వేడుకుంటున్నాం సహాయం చేయండి మా దేవ మా తండ్రి ఈ యొక్క కరోనా వలన అనేక మంది ఉద్యోగాలు కోల్పోయినారు అనేక కంపెనీలు మూతపడినాయి తప్ప వ్యాపారులు అనేక నష్టాల్లోనైనా తప్ప సహాయం చేయండి ఆయన వారిని అందరూ దర్శించండి సభానైనా తండ్రి మీరే సహాయం మీ నుండి వచ్చినట్లు వర్గా పరిస్థితులు అనేవి ప్రభావ సరిచేయగల దేవుడు మేమే తండ్రి నీకే మొరపెడుతున్నాం రైతు సమస్యలు మైగ్రెంట్ వర్కర్స్ సమస్యలు విద్యార్థుల సమస్యలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సమస్యలు ప్రభావన్ని తండ్రి మీ పాదం దగ్గర పెడుతున్నాం సహాయం చేయండి నీకే మొరపెడుతున్నాయి ప్రభావ మా దేవాటి అన్ని సరిపెడుతున్నాం ప్రభు ఆయన అన్నింటి అందరినీ కాపాడండి ప్రభావ చూపించండి మా తండ్రి దయ చూపించండి మా దేవ తబునైనా అనేక అనేక కంపెనీలు అనేక మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు సహాయం చేయండి మా తండ్రి మా దేవ ఈ యొక్క పండుగ కాపాడవలసింది తండ్రి సహాయం చేయండి అదేవిధంగా సహాయం చేయండి ప్రభావ నాయన తండ్రి ఆ భయంకరమైనటువంటి తండ్రి ఈ యొక్క విగ్రహారధన దేశంలో తండ్రి పాలకులు కూడా భయంకరంగా విగ్రహారధనను ప్రోత్సహిస్తూ తండ్రి ప్రభుత్వం ఆ యొక్క తండ్రి ఆ యొక్క మందిరాలు కడుతూ తండ్రి దేవతలకు సభన పెంచుకోవటానికి ఆయన సహాయం చేయండి తన యొక్క ప్రభుత్వం నిలబెట్టుకోవటానికి తండ్రి ఆయన ప్రజలను రెచ్చగొడుతూ ప్రజలను వేరే మతాల వైపు వేరే వర్గాల వైపు తండ్రి వారు తండ్రి భయంకరంగా ప్రవర్తిస్తున్న ఆయన చేస్తున్న విషయాలను అర్థం చేసుకుని తండ్రి అది వారి యొక్క ప్రతి యొక్క ఆయన మీ రాజ్యం వ్యతిరేకంగా పనిచేయ ప్రతి ఒక్క ఆయుధాన్ని సభలు లక్కింపుజేయ్ తండ్రి ఆయన మీ స్వార్థ స్వరాలంగా ప్రతి గ్రామంలో ప్రతి పళ్ళకు వెళ్ళినట్టు సహాయం చేయండి ఆయన విగ్రహాల ప్రతి ఒక్కరు తండ్రి మీ సత్యాన్ని తెలుసుకోవటానికి ఆయన మీ వైపు తిరగటానికి చేయండి మా దేవ మా తండ్రి మీరు మాత్రమే దాన్ని చేయగలరు సభ అది మీ సాధ్యమవుతుంది తండ్రి ఆయన సభ అక్కడ పనిచేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి మీ స్వార్థకు ఎటువంటి ఆటంకం కలగకుండా కాపాడు భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ సహాయం చేయండి ఈ విధంగా తండ్రి మిగతా విషయాల ప్రభు మీరే సహాయం చేయాల్సింది అడిగి తండ్రి జమ్ సార్ జరగాలి సరే సార్ ఎవరు నా చెయ్యి చెయ్యి ని మనం దేవ పూజలకు వాక్యం ద్వారా పోషికబడి అయా తల్లి ప్రాధ చేయడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు మీకు తెలుస్తున్నాం ఒక రాజ్యంలో ఎవరుతో సృష్టిస్తారు తండ్రి ఆయన ఆ తలంపు తండ్రి నేను ఇచ్చిన విధానం బట్టి అయా తల్లి మీరు కుమార్గంలో పోయే తల్లి ఆయన పోరాడాలని ప్రభాతం ఇచ్చిన తలంపు బట్టి మీకు ఎంతో వందనాడు మనుషులకు అసాధ్యమైంది దేవుడికి సాధ్యం అని మరొకసారి వాక్యం ద్వారా మనుషులకు అసాధ్యమైంది ఎవరు కింద పొందుతారు ప్రభా నీ వాక్యము తండ్రి రెండు నచ్చలు కడగము తండ్రి అది ప్రభా ప్రతి ఉపమానం తండ్రి అండి జాగిస్తున్నగా పాటు పడే మమ్మల్ని ప్రార్థిస్తున్నాం గారు అనేక చనిపోతు చందీ చెప్పని కాదు భారం వాళ్ళకి కుటుంబీలు సహాయం చేయమని కాదు అతనికి ప్రభాతం ప్రభావ ప్రభావ ఎన్నో విధాలుగా ప్రభాసం బాధ్యత సహాయం చేయండి ప్రభాతం ఉద్యోగాలు లేకుండా అసలు ఈనైనా ఉద్యోగాలు పోయి తల్లి డబ్బులు లేకుండా పోలేక అసలు అయినా ప్రభావ ఏ రీతిలో తండ్రి అయినా తెలిపిన వాళ్ళని పాత పెట్టలేక ప్రభాతీ లేక అసలు ఈనైనా ఇన్ని విషయాలు ఇన్ని రకాల రకాల బాధలు తల్లి మనుషులు అయా జ్ఞాపకం చేస్తామని ప్రభా సీ ఎంతో మాట్లాడదు అంటే ఎవరికీ తెలియదు ప్రభావం ఎంతో ఆశారు చెడు కుమారు ప్రభా తల్ రాజు వస్తా రాజు రాజుకి రాజుగా ప్రభుత్వ ప్రభులుగా వస్తానని చెప్పి మాటలు అయ్యాక కూడా మా ప్రభుత్వం వస్తాయని అయ్యో ఉంటాం అని ఒక అనిపిస్తున్నాను నేను వాట్యాలతో మాత్రం నేను చిత్రపరిచిగా ఉంటాను చేసుకోండి ప్రభుత్వాన్ని పరిచయం న్యాపం చేసుకోండి తండ్రి నేను సమయాన్ని న్యాపం చేసుకోండి ప్రభుత్వం సహాయం చేయమని ప్రాంతా క్రైస్తవుగా ఉన్నవాళ్ళు కుటుంబాన్ని కుటుంబాల్లో కుటుంబాల్లో తల్ని ఆరాధన చేయండి సంఘాన్ని చర్చను సరే బాగా తల్లి సహాయం చేయండి మాకు దయచేయమో అని మీరు వరదలు వరదలు వస్తాను నేర్చుకుంటే వర్షాలేట్ చేసే రైతులు చేసుకోండి రైతులు చేసుకోండి కాదు అయ్యే అసలు మా దేశానికి అతను ప్రజల కోసం తినిచ్చేవారుగా సీమన్ రాదు సాయం ప్రత్యేక మహిం పదవి ప్రార్థిస్తుంది సభ సభ పంచినట్లుగా సహాయం చేస్తారు కుటుంబీకులు భక్తులు అందరు మహిళ దాకా తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రు ఏడు బాటల్లో ఉన్నట్లు తండ్రి ఎట్లా ప్రవేశించినట్లుగా తర్వాత ఏడుపాట్లు మేము కూడా ఏడు బాటలు అవుతూనే ఉన్నట్లు తండ్రి we anand wathan pratipat patu ma ji satit satit to pro beta bahut ghad le the the person you Ameen. are speaking with has amen amen am am to chabalo hello ha baaki ke ana evro evro marinka da విజయ్ బ్రదరు మీరు నేను చంద్రశేఖర్ సార్ అంతే కదా ప్రారంభించుకున్నా పరిశుద్ధి పరిశుద్ధి వందనాలు సూత్రాలు ప్రభా అయ్యా నీకు ఎంతో వందనాలు ప్రభా నిం శ్రమల మార్గాన్ని ఎందుకు వెళ్లాలో శ్రమందుకు అనుకుంటాలో తెలియజేశారు అందరి బట్టి నీకు వందనాలు ఈ రోజు తండ్రి ఈ పులుసులు కొన్ని చెప్పి హయాచంద్రమకం చేశారు అవును తండ్రి హయా మొత్తం ఒక చిన్న భాగమైనటువంటి పులిసినది మిగతా అంత భాగాన్ని మరి చెడూతుందండ్రి ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు తండ్రి విషయాలు కానీ ఎరుకైన మార్గం ప్రవేశ మీ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వంద నాలుగు తెలుస్తూ ఉన్నారు రాజా దేవీ వందనాలు ప్రభా వాక్యం ప్రకారం ప్రభావ జీవించండి తన భాగ్యతను అనుగ్రహించండి తండ్రి ఎదుగునైనా చిట్ట చివరి కాలంలో ఉండగా తండ్రి అయ్యా మీరు ఓదార్కుండా గ్రహించండి అయా అటు ఇటు గుడి ఎడంలో కు దృత్తిపోకుండా ప్రభా చూసి మేము గుడి వద్దకు పరిగెత్తువారు లాగా ప్రభావం తీర్చిదిద్దామని వాక్యం ద్వారా అనుగిన ముమ్మని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం రాజ్యానికి ఎంతో వంద అయ్యా హాస్పిటల్ వ్యవస్థలు ప్రభావ అయ్యా ఎంతో దారుణంగా ఉన్నాయి ప్రభా అయా నిశితమైతే ప్రభా కరోనా పేదవారిని నిజంతో ఉన్నవారిని అయ్యా మీరు ప్రభు వారిని దర్శించండి ప్రభా అయ్య వాళ్ళకి సేవ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా అయ్యా వారి అందరినీ ప్రభా అయ్య మీరు కాపాడి ఎరిగి అయా నీతి సత్యాన్ని ప్రభా అనుసరించడానికి ప్రభా దాన్ని ప్రభా మరి వాళ్ళ జీవితాలను ప్రభా అయ్యా దాన్ని ఆపాదించుకొని సత్యం ఏంటో తెలుసుకొని అయ్యా నిన్నేంటూ ఎరిగి ప్రభాని వైపు తిరుగునట్టు ప్రభాని కూర్చున్న అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు తండ్రి ముఖ్యంగా పెద్ద గురించి ప్రార్థన చేయొచ్చున్నావు ఆయన్ని సంపూర్ణంగా ముట్టండి స్వస్థండి స్వస్థపరచండి మరి విజయ గారి బాబాయ్ ప్రభా ఆయన కరోనా పాజిటివ్ లక్షణాలతో పడుతున్నారు అయ్యా హాస్పిటల్ వాళ్ళు నెగిటివ్ ని పంపించి వేశారు ఆ పదంగా ముట్టండి స్వస్థపరచండి తేవానికిన్నారు అయ్యా నిశితం అయితే ప్రభా వార్గా అనుగ్రహించి మీ సాక్షులు మార్చుకోవాలని ప్రార్థన చేయొచ్చు తండ్రి ముఖ్యంగా ప్రభానికి ఎవరెవరైతే ప్రార్థన అవసరాల కోరారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించగా అయ్యా మీరు వారిని తీసుకోనండి అయ్యాన్ని సహాయకులుగా ఉండమని ప్రార్థన చే హాయే పరిచయించిన దేవుని చని మేము సహాయకులం యేసయ నామములలోడి వేడుకొని మనోల్లేండి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పరిశుద్ధ దాము మాకు నేల తండ్రి సర్వలోక దశ అధిపతి సర్వ కృపని దేవుడా యేసయ ముకువందనాలిస్తోల్ చెలి విస్తుందను దేవుని కొరకు అడితో వనాయిడే కలుపనే ప్రతి చిన్న కొండనలులులుకుంటున్నం ప్రభువు ఇంతమందికర కన్నాను నేను సంబకటి వరం జను కేవలం నీకు తమనే తీసువరం జను మేము ముకుకు సహాయం చేసెను తండ్రైన కమ్మల కాలంలో చివరి గతంలో మేము ముందుకుంటున్నాం తప్ప